హరి శ్రీగరుభ్యో నమరి ఓ బ్రహ్మా పరమసుఖదం జ్ఞానమూర్తిం ద్వంద్వవాతీతం గనసదృం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షి త్రిగణరీత సద్గుం తం నమో బ్రహ్మా దివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదా కతృభ్యోస ఋషిభ్యో మహాభ్యో నమోగరుభ్యవప్లవరహిత ప్రజన ప్రత్యగ బ్రహ్మవాహనస్ అహం పదా సదాశివసృష్ణసేప్రమధ్యమా అస్మరాజపర్యం వందే గురు పర శ్రీ గురుభ్యో నమరి యోగమనీయుడు కందార్థ రత్నావళి ముత్యాల నారసింహయోగేంద్రుచే రచయింపబడిన పెద్ద కందార్థము బ్రహ్మ మంది అనాది యలేనిదై ముసు గప్పినట్లు నిండి మూల కారణాంశమయసంగి విశ్వమందు జేరి భూతభౌతికాదులై మసంగి చచ్చి పుట్టుచుండు మారులేక అంతటోత్ఫుల్లము అసంగుడైన బ్రహ్మ మందు అనాది మాయ లేనిదై ముసుంగు కప్పినట్లు నిండి మూల కారణాంశమై పొసంగి విశ్వమందు చేరి భూత భౌతికాదులై మసంగి చచ్చి పుట్టుచొంగి మారులేక అంతటను అసంగుడైన బ్రహ్మము అసంగుడైన బ్రహ్మము అంటే నిర్గుణ పర బ్రహ్మ నిర్గుణ మాయ అయినటువంటి సగుణం అనాదిగా అంటే ఆది లేకుండా ఇది కారణమని చెప్పడానికి వీలు లేకుండా ఇది ఆధారమని చెప్పడానికి వీరు లేకుండా అటువంటి లేని మాయ లేని గుణత్రయం ముసుంగు కప్పినట్లు నిండి ఛాయ వలె ఏర్పడాలి అంటే ప్రకాశానికి అడ్డంగా ఏదో ఒక పదార్థం అడ్డు వచ్చినప్పుడు ఆ పదార్థం ద్వారా ప్రకాశం వెళ్ళటానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు దానికి ఆ పదార్థానికి ఒక ఛాయ ఏర్పడింది ఇది ఒక ఉపమానం అంతేకాని నిజానికి నిర్గుణ పరబ్రహ్మం పైన ముసిగేసినట్లని కాదు ముసుంబు కప్పినట్లు అంటే పోలిక అంటే పెద్దల మార్గంలో ఎప్పుడు కూడా వేదాంత మార్గంలో ముఖ్యంగా సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు సిద్ధాంతాన్ని ఒక పోలిక ద్వారా అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానిని తెలుసుకోవడం అనేది మానవుని యొక్క బుద్ధికి ఉన్నటువంటి సూత్రం ఈ సులభ సూత్రాన్ని అర్థం చేసుకుని సిద్ధాంతం చెప్పి సిద్ధాంతానికి అనువైనటువంటి తెలిసినటువంటి ఉపమానాన్ని చెప్తారు కారణం ఏంటంటే నిజానికి బుద్ధి కూడా ఒక ఇంద్రియం ఇంద్రియమై ఉన్నప్పటికీ అది బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అతీంద్రియమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ బుద్ధి అనే ఇంద్రియం పనికొస్తుంది ఎలా అంటే దానికి సూత్రం దానికి తెలిసిన దాంతో మొదలుపెట్టి తెలియని సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసే దిశగా దాన్ని గనక నడిపిస్తే సాధన పరిణమింపచేస్తే అది అతీంద్రియాన్ని తెలుసుకోగలుగుతుంది ఈ పరిణామ సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులు ఈ రకమైనటువంటి బోధని మార్మికమైన బోధ అంటారు అంటే మర్మంగా తెలుసుకోవడానికి భౌతికంగా మామూలుగా విత్ నేకెడ్ అయ్యి అంటే మామూలుగా చూస్తే అది బోధపడదు లోతుగా విచారణ చేస్తే తెలిసిన వారి ద్వారా దానిని విచారణ అనుభవజ్ఞుని సహాయంతో విచారణ పరోక్ష జ్ఞానంగా ఉన్నటువంటిది ప్రత్యక్ష జ్ఞానంగా బోధపడుతుంది కాబట్టి అదే సూత్రాన్ని ఇక్కడ అన్వయం చేశాను అసంగుడైన బ్రహ్మ మందు అనాది మాయ లేనిదై నిర్గుణమైనటువంటి స్థితిలో సగుణం ఏర్పడింది ఏర్పడటం ఎలా ఏర్పడింది అనాదిగా ఏర్పడింది అకారణంగా ఏర్పడింది నిరాధారంగా ఏర్పడింది ఏర్పడినటువంటి గుణము నిర్గుణాన్ని మరచిపోయేటట్లుగా కనబడకుండా ఉండేటట్లుగా చేసింది మూల కారణాంశమై ఇదే మూలా ప్రకృతిగా ఏర్పడింది సగుణము నిర్గుణము అన్న ఈ రెండూ కలిపి మూలా ప్రకృతి కేవలం గుణధర్మాలను మాత్రం వరకు పరిగణ తీసుకుంటే ప్రకృతి వసంగి విశ్వమందు చేరి భూతభౌతిపాదులై ఆ గుణత్రయం ద్వారా పంచభూతాల యొక్క సృష్టి మండలత్రయాల యొక్క సృష్టి నిర్గుణంలో నుంచి మండలత్రయాలు మండలత్రయాల్లో నుంచి గుణత్రయం గుణత్రయంలో నుంచి పంచభూతాలు పంచభూతాలలో నుంచి స్థావర జంగమ సృష్టి మసంగి చచ్చి పుట్టు చుండు మారు లేక అంతక ఈ రకంగా జనన మరణ చక్రం జరిగిపోతూ సృష్టి స్థితి లే చక్రం జరిగిపోతూ జన్మ వ్యాధి మరణం అనే చక్రం జరిగిపోతుంది మారులేక అంతట దీనికి ప్రత్యే దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చెప్దామండి ఎన్ని చెప్పినా ఈ ఈ సిద్ధాంతానికి అనుగుణంగా చెప్పవలసిందే ఈ క్రమాన్ని అనుసరించి చెప్పవలసిందే ఈ నియమాన్ని అనుసరించి చెప్పవలసింది మాయోత్తరణ సుసంగహృదయమంది పొంద సూక్ష్మతేజ బ్రహ్మమే ప్రసంగ మందరాని రీత ప్రత్యేగాత్మలోనిదే యసంగు సూర్యచంద్రవహ్నులిచ్చ మీరినప్పుడా యసంగు నందు మాయ మాయు అంది కొంది మించిన సుసంగ హృదయమంది పొంద సూక్ష్మేజ్రహ్మే ప్రసంగి సూర్య ఆ ప్రత్యగాసంగు సూర్యచంద్రవహ్ను మాయమాయున మొదట సుసంగుడవ్వాలి తదుపరి అసంగుడు అవ్వాలి సుసంగుడు అసంగుడు వీళ్ళు మాత్రమే సాధకులు సాంగత్యాని సత్తుతో కలిపినప్పుడు సత్సాంగత్యం అవుతుంది కాబట్టి అసూశబ్దం సత్తును సూచిస్తుంది సత్సాంగత్యం ద్వారా సద్విచారణ ద్వారా సత్శాస్త్ర శ్రవణం ద్వారా సద్గురు ఆశ్రయం ద్వారా సుసంగ హృదయం అంది మొదట్లో నువ్వుని హృదయ స్థానాన్ని గుర్తించాలి అంది గుర్తించాలి పొంది అనుభవించాలి కాబట్టి పొందడం ఎంత అవసరమో పొందటం కూడా అంతకంటే చాలా అవసరం జాగ్రత్తగా గమనిస్తే అంది పొంది మించినన్ అంటే సుసంగ స్థితిలో ఉన్నప్పుడు మించలేడు సద్గురు కృప అందుకున్న వాళ్ళు మాత్రమే మించగలుగుతారు అంటే అధిక మించగలుగుతారు కాబట్టి సత్సంగత్యం వలన ప్రయోజనం ఏమిటి అంటే సూక్ష్మ తేజ బ్రహ్మమే సత్సాంగత్యానికి లక్ష్యం బ్రహ్మం బ్రహ్మము అంటే బృహద్వాచ్య శబ్దార్థం వ్యాపకం ఎంత వ్యాపకం ఆది నుంచి అంతము వరకు వ్యాపకం దేనికి ఆది దేనికి అంతము కనపడేదానికంత కదిలేదానికంత అని పెద్దలు నిర్వహించారు ఏదైనా సరే కావచ్చు అది స్థూలం కావచ్చు సూక్ష్మం కావచ్చు బాడీ కావచ్చు బాడీ ఏ పేరైనా పెట్టు ఎనిమిది శరీరాలు ఎనిమిది శరీరాలు ఎనిమిది లక్షణాలు ఎనిమిది వ్యవహారాలు ఎనిమిది ప్రపంచాలు ఎనిమిది అవస్థలు ఎనిమిది రకాలైనటువంటి షోడశ అవస్థలు ఇవన్నీ అన్ని పొంద తగినటువంటివి వీటన్నింటినీ మెంచాలి అష్టతనువులని దాటాలి షోడశ అవస్థలని దాటాలి అలా దాటితే సూక్ష్మతేజ బ్రహ్మ ప్రసంగం అందరాని రిచ్చ ప్రసంగం అంటే శబ్దం అందరాని అంటే ఎంతో వాచో నివర్త అప్పుడు ఆపే మనసాస మనసు చేరగాని వాక్కు చేరగాని తెలుసుకుంటకు వీలు కానటువంటి శబ్దగ్రాహ్యత చేరలేనటువంటి నిశ్శబ్దం శబ్దం ద్వారా నిశ్శబ్దాన్ని ఎవరైనా బోధించగలరా బోధించలేరు అటువంటి అనుభవిక వేద్యమైనటువంటి ప్రత్యేగాత్మ లోనిదై లోనిదై ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ లో అన్న శబ్దం చాలా చోట్ల వాడబడుతుంది కదా ఉదాహరణలో లో రూపు లో మనస్సు లో ఇవి కలిగినటువంటి వారై ఉండాలి ఇవి కలిగినటువంటి వారికి మాత్రమే ఈ ప్రత్యేగా అనే ఆపోజ్యోతి తెలుస్తుంది ఈ ఆపోజ్యోతి సంగతి తెలిసిన వారికి మాత్రమే మండలత్రయాల యొక్క సంగతి తెలుస్తుంది అంటే అంటే ఆపోజ్యోతి నిర్ణయం ద్వారా మండలత్రయాలను తెలుసుకోవాలి ఈ ఆపోజ్యోతి అంటే ఏమి అంటే దేని యొక్క ప్రభావం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు దేని యొక్క ప్రభావం చేత అగ్ని ప్రకాశిస్తుందో దేని యొక్క ప్రభావం చేత చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆ జోతి జ్యోతులకెల్లా జోతి ప్రకాశమునకెల్లా ప్రకాశం ఏదో అది ప్రత్యేకాత్మ అది ఆపోజిట్ జ్యోతి అట్టి ప్రత్యేకాత్మస్థితిలో స్థితప్రజ్ఞత్వ స్థితిలో ఎవరైతే వాళ్ళు నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకోగలరు నిర్గుణ బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకోగలిగారో వాళ్ళు నిశ్శబ్ద స్థితిలో ఉండగలుగుతారు నిశ్శబ్ద స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే బైలును గుర్తించగలుగుతారు బైలును గుర్తించగలిగిన వాళ్ళు మాత్రమే ఎరుపును విడవగలుగుతారు ఇట్లా క్రమమైనటువంటి అనుభవ ఏక వేద్యమైనటువంటి నిర్ణయం దీనిని సూటిగా చెప్తున్నారు యసంగు సూర్య చంద్ర గృహను లిచ్ఛమీరినప్పుడా అసంగుణం ఇది చాలా ముఖ్యమైన అసంగుడు అంటే నిర్గుణ బ్రహ్మంలో నుంచి సగుణం ఏర్పడటమే సంగత్వం అక్కడ తెగిపోవాలంట అక్కడ ఎవరికైతే తెగిపోయిందో వారికి మాయ మాయు మాయ అనేది మాసి लेनेट मासीपोट अंत अर्थमें लेने बयलू लेनेक यहां मूड रख अहंकार प्रत्येगात्मने अहम परमात्म अनेहम अब प्रत्येकाम पत्त्म अहम को शुद्धाहम आ दिव्याहम आ సరే ఏ పేరుతో చెప్పినప్పటికీ పదార్థ జ్ఞానం నుంచి దివ్య జ్ఞానానికి దివ్య జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానానికి ఆత్మజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మజ్ఞానం నుంచి మోక్ష సన్యాసానికి జన్మరాహిత్యానికి ఎదగాలి మానం ఈ లక్ష్యంతో అంది పొంది మించిన ఈ రకంగా సద్గురు కృపను తెలుసుకోవాలి అనుకోవాలి పొందాలి అనుభవించాలి దానిని ఆధారం చేసుకుని అధిగమించాలి అలా పదార్థ జ్ఞానం వద్ద ఉన్నటువంటి అహంకారం జన్మరాహిత్యం అనే లక్ష్యం చైతన్యాన్ని పరిణమింపచేయాలి చైతన్యం తన మూలమైనటువంటి పరమాత్మను గుర్తిరగాలి పరమాత్మ కూడా ఒక కాలంలో ఉంటున్నాడు ఒక కాలంలో లేకుండా కాలాతీతమైనటువంటి స్థితిలో కాలమే లేని స్థితిలో ఎరుక లేదు అన్నిటికీ కాలమే అధిష్టానం కాబట్టి అవతరించాలంటే కాలానికి యువతలుంటే అవతరిస్తున్నాడు కాలానికి అవతలుంటే అవతరణతో పని లేకుండా తరణం అంటే అటు నుంచి ఇటు వచ్చుట అవ స్థా అంటే అవస్థ అంటున్నాం స్థా అవా అంటే దిగి స్థా అంటే కదలకుట దిగి వచ్చి మళ్ళా కదలకుండా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుడికి చెప్పేటప్పుడు అవస్థాత్రయం అంటున్నాం మూడిట్లోకి దిగి వచ్చేసాడు అనమాట గుణత్రయం దిగు వచ్చేసాడు అనమాట ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే రజోగుణ తమో గుణ ధర్మాలని సుసంగత్ హృదయంతో అంటే సత్సాంగత్యం వలన దైవి స్థితిలో మేలుకొన్నటువంటి హృదయ స్థితి కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్వగుణ ప్రభావం చేత దివ్య జ్ఞానాన్ని పొందగలిగే అవకాశం ఉంది దైవత్వాన్ని పొందే అవకాశం ఉంది అట్టి దివ్యత్వాన్ని అనుభవిస్తూ మనుషులు దేన్ని అనుకోవాలి సూక్ష్మతేజ బ్రహ్మమును అనుకోవాలి వాళ్ళ లక్ష్యం బ్రహ్మ అది నిర్గుణం గుణాతీతం అట్లా గుణాలకు సాక్షి ఆ సత్వగుణాన్ని కూడా దాటిని సాక్షిత్వాన్ని పొందినటువంటి వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు సమిష్టి జీవరాశులన్నింటి అందు వ్యాపకమై ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ప్రజ్ఞ ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు అటువంటి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వారు జీవన్ముక్తులు అలా నేను నేనైనా నేను అయమాత్మా బ్రహ్మముగా ఎవరైతే ఉన్నారో అట్టి అయమాత్మా బ్రహ్మము వార్తీక పద్ధతిగా మహావాక్య నిరసన నిర్ణయం దేశకుల ద్వారా పొందినటువంటి వారై ఈ నిర్గుణం అనేటటువంటి దివ్యాహం లేనిది అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి వారై మూలా ప్రకృతి నిరసన షోడశావస్థల నిరసన అష్టతను నిరసన ద్వారా ఈశ్వర పంచీకరణం ద్వారా పెండ బ్రహ్మాండ ఈశ్వర పంచీకరణలను ఫరలామకంగా సాంఖ్య విచారణ ద్వారా తెలిసిన వారై తారకం ద్వారా ధరించినటువంటి వారై అమనస్కమందు నిశ్శబ్దముగా మౌనవ్యాఖ్యగా ఉన్నటువంటి వారై ఉన్న బయలుని గుర్తించి గుర్తించే ఎరుకను విడిచి తానే లేను నాహం అనేటటువంటి నిర్ణయంలో ధరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిలకడ చెందిన వారెవరైతే ఉన్నారో కదలకుండా ఉన్నవారెవరైతే ఉన్నారో అట్టి దేశికులైనటువంటి ఉరువర్యులందరకు నమోన్నమ సద్గురుగే ఉన్నమ శ్రీగురుగే ఉన్నమ ఏ పేరుతో పిలిచినప్పటికీ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి నమస్కారం సకల బుధజన విధేయుడు ముత్యాల నారసింహ యోగి శ్రీగణేశాయ నమ శ్రీరామచంద్రగూరుపరబ్రహ్మణే నమీవిలసిజితమాన సభావం విఘ్నపతి ప్రాార్థిధింబుగా నిర్విఘ్నమై పెంపొందు నిపుడు సొంపుగా ఈ కృతి సువ్యక్తమగుదారి ఇంపుతో వెన్నకై యూ సర్వార్ధముల్ సంపతిల్లడు జ్ఞాన కుంభక సరణి గంగొని తెలుపబోని తీ బటబలే బ్రహ్మమయమం బటలే బ్రహ్మమయం వింపు నిపుడు నిర్విఘ్నమయందుడు ఇది వేదాంతంలోని ఒక వివాదాస్పదమైనటువంటి అంశం అంటే బ్రహ్మము యొక్క నిర్ణయాన్ని ఎక్కడ చెప్పాలి బ్రహ్మము యొక్క నిర్ణయాన్ని ఏ స్థితిలో ఏ స్థాయిలో చెప్పాలి ఉన్నదంతా బ్రహ్మమే వేదాంతం అంతా ఒక మాటలో చెప్పమంటే ఉన్నదంతా బ్రహ్మమే అనేది నిర్ణయం ఉన్నదంతా బ్రహ్మమే అంటే ఏమిటండి అంటే బ్రహ్మమే బయలు బ్రహ్మమే బట్ట బొయ్యలు అందరికీ బాగా తెలిసిన అంశం ఏమిటయ్యా బ్రహ్మమే అందరికీ బాగా నిర్ణయమైనటువంటిది ఏమిటయ్యా బ్రహ్మమే అటువంటి బ్రహ్మమును నిర్ణయం పొందడానికి పరిమిత భావంతో చూసేటటువంటి ఆవరణ పద్ధతిగా చూసేటటువంటి ఎరుక నిర్ణయం వలన నిరావరణమైనటువంటి బయలను గుర్తించలేకపోతున్నాడు మానవుడు ఇలా జాగ్రత్తగా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రథమ లో గణపతి ప్రార్థనగా స్వీకరించి లక్ష్య నిర్ణయం ఈ కందార్థాలకు పెద కందార్థాలకి బట్ట బయలు అనేది నిర్ణయం చేయటమే నిర్ణయంగా చెప్తున్నారు లక్ష్యంగా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది కూడా చెప్తున్నారు సొంపుగా ఈ కృతి సువ్యక్తమగుదారి సువ్యక్తం అంటే అంటే ఎవరైతే సత్వగుణంతో ఎవరైతే గుణాతీతంతో ఎవరైతే సాక్షిత్వంతో ఎవరైతే తురీయంలో ఎవరైతే జీవన్ముక్తులుగా ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళకి ఇది సువ్యక్తమగుదారి అంటూ స్పష్టంగా కనబడుతున్నారట కాబట్టి అధికారులు ఎవరో కూడా చెప్పేసారు ఇచ్చు సర్వార్ధములు సర్వార్ధములు సర్వార్ధముల సర్వార్థములు అంటే అర్థమేటండి అంటే ఈ ప్రపంచంలో రెండు ఉన్నాయట ఐహికము పరమార్థికము ఈ రెండింటినీ కలిపితే సర్వార్థము అంటాం ఇచ్చు సర్వార్ధముల్ అంటే అర్థమేమిటండి అంటే కోరికలన్నీ తీరతాయా కోరిక కలిగినటువంటి వాడు ఆత్మజ్ఞానంలో ఎలా ఉంటాడు అంటే తీవ్ర మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు మాత్రమే ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు కదా అటువంటి మోక్షాపేక్ష కలిగినటువంటి వాడికి ఇవ్వదగినటువంటి అర్థము ఏమిటి అంటే ఫల ఫలం ఏమిటి ప్రసాదం ఏమిటి ప్రయోజనం ఏమిటి ఆత్మజ్ఞానమే ముక్తే మోక్షాన్ని అపేక్షించేవాడికి ఇవ్వదగింది ఏమిటి అంటే మోక్షమే కాబట్టి ఇక్కడ సర్వార్థము అంటే అర్థం ఏంటంటే మోక్షం అనే అర్థం అయితే ఈ మోక్షం అనేటటువంటి ఆవరణను కూడా తొలగింపజేసుకోవడానికి నిరావరణ సహితమయ్యేటటువంటి పద్ధతిగా ఇది బోధించబడుతుంది ఇక్కడకు మోక్ష సన్యాసం చేస్తాడు కర్మ మార్గంచేత కర్మఫలంచేత ప్రభావితం అయ్యేటటువంటి వాళ్ళకి చెప్పే కర్మ సన్యాసము కర్మఫల త్యాగము మాత్రమే ఇక్కడ ప్రతిపాదించబడటం లేదు ఇది మోక్ష సన్యాసాన్ని ప్రతిపాదిస్తుంది ఇచ్చు సర్వార్ధముల్ అంటే మోక్ష సన్యాసాన్ని ప్రతిపాదిస్తుంది సంపతి జ్ఞాన కుంభక సరణి సాధారణంగా కుంభకం అంటే అర్థం ఏమిటంటే నిలిపి ఉంచుట కుంభమునందు నిలిపి ఉంచుట కుంభం అంటే కొండ ఏదో ఒక ఆవరణ ఆవరణలో నిలిపి ఉంచుట అంటే కదిలేదాని కదలకుండా నిలిపి ఉంచుట అసలు కదలాలి అంటే ఆవరణ సహితమై ఉండాలా ఆవరణ రహితమై ఉండాలా అని విచారణ చేస్తే ఆవరణ సహితమైన దాంట్లోనే కదలికలు ఉన్నాయి ఆవరణ రహితమైన దాంట్లో కదలికలు లేవు కాబట్టి జ్ఞానకుంభక సరణి ఇది మామూలుగా చెప్పేటటువంటి ప్రాణాయామంలో చెప్పేటటువంటి కదిలే ప్రాణాన్ని కదలకుండా నిలిపి ఉంచడం ఈ శరీరంలో కదులుతూ ఉన్న ప్రాణాన్ని కదలకుండా నిలిపి ఉంచడం అనేటటువంటి సామాన్య అర్థంతో స్వీకరించబడదు ఇది జ్ఞాన కుంభకం అనుకుంటున్నాడంటే జ్ఞానం కదలటం వలన సృష్టి వచ్చింది నిర్గుణంగా ఉన్నప్పుడు జ్ఞానం కదలవ సగుణమైనప్పుడు జ్ఞానం కదిలి కర్మవలన వలన జన్మ అనేటటువంటి సిద్ధాంతంతో చెప్పబడినటువంటి ద్వైత మార్గంతో ఇది ముడిపడి లేదు ద్వైత అద్వైత విశిష్టాద్వైతములన్నింటినీ కలగలిపి అచల సిద్ధాంత పద్ధతిగా జ్ఞాన కుంభకాన్ని ఇందులో ఏ జ్ఞానం అంటే ఏ సంకల్పం సంకల్పం రావాలంటే సర్వజ్ఞత ఉండాలి సర్వజ్ఞత్వం అనే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి సంకల్పం వచ్చింది అందులో కించితజ్ఞత్వం అనే జీవుడు ఉత్పన్నమయ్యాడు అందులో కించితజ్ఞత్వం అనే జీవుడి నుంచి సకల చరాచర జగత్తు పరిణామ జగత్తంతా పరిణామశీలమైన ప్రపంచం అంతా వ్యక్తమయ్యారు సరే ఈ స్థావర జగమాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా సంకల్పం ఆధారంగా వచ్చింది సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి అనే నిర్ణయం తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానకుంభక యోగానికి అధికారులు ఆ మాట కూడా ఇందులోనే ప్రధాన పద్యంలోనే చెప్పేశారు ఎవరికైతే సంకల్పమే బంధము నిస్సంకల్పమే ముక్తి అన్న నిర్ణయం తెలిసిన అధికారులు అట్టి వాళ్ళు జ్ఞానకుంభక సరణి కనుగొని వాళ్ళకు అనుగొనవలసినటువంటి మార్గం ఒకటి ఉన్నట్టధనా మార్గం ఏమిటా సాధన మార్గం అంటే సాధన కాని సాధన అందుకని అచన సిద్ధాంతంలో ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదయ్యా వినుమాయ్యా నే సాధుల చేయకన్నది నీకు చెప్తాను నువ్వు దాని ద్వారా ఎందుకని ఏ సాధన చేయాలన్నా ఇంద్రియాలు కావాలి నిస్సంకల్పస్థితిలో ఇంద్రియాతీతంగా ఉన్నటువంటి వాడు మాత్రమే కలిగి ఉన్నటువంటి దానికి దృక్ అని పేరు అట్టి దృగ్గ్రహితమయ్యేటటువంటి మార్గాన్ని సూచిస్తారే తప్ప వ్యాఖ్యానించడానికి వీలుగా పట్టడానికి కుదరదు ఆపటానికి కుదరదు కుంభించడానికి కుదరదు కదలికలు ఉడిగిపోయే దశని సంకల్పములు ఉడిగిపోయే దశని సూచిస్తున్నాడు సహజ నిర్వికల్ప సమాధినిష్టక ఆవల లక్ష్యాన్ని సూచిస్తున్నాడు తెలుపభూని పంపి ఎరుకను ప్రౌరయగా ఎరుకను పంపే విధానం ఎలాగో ఎరుకను నిలిపే విధానం కాబట్టి ఆవరణ సహితమైనటువంటి సాధన సహితమైనటువంటి మార్గాలలో ఎరుకను నిలిపే పద్ధతులు ఉంటాయి అంటే అధిష్టాన ఆశ్రయ పద్ధతులు ఆధార ఆధేయ పద్ధతులన్నీ ఎరుకను నిలిపే పద్ధతులు ఎరుకను విడిచే పద్ధతులు కావు సాధారణంగా ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళారనుకోండి వాళ్ళకి ఎవరైనా ఏం చెప్తారంటే విశేషమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తారు ఎవండి ఏమిటి వాళ్ళ విశేషం అంటే ఇవాళ విశేషం అదండి ఇదండి అని చెప్తాం ఇవాళ ఫలానా పూజ ఫలానా వ్రతం ఫలానా దీక్ష ఫలానా యజ్ఞం ఫలానా యాగం ఫలానా యోగం ఫలానా నిర్ణయం ఇలా చెప్పే విధానాలన్నీ ఎరుకను బలపరిచే పద్ధతులు కర్తను బలపరిచే పద్ధతులు దేశికులైనటువంటి వారిని అచల్లులైనటువంటి వారిని తెలి ఆశ్రయిస్తే వాళ్ళు ప్రతి మాటలోనూ ఉన్నటువంటి ఎరుకను ఖండించే పనిలో ఉంటారు దానివల్ల వాళ్ళు మాట్లాడే మాటలు ఎవరికి హెచ్చరించరు వాళ్ళు మాట్లాడితే ఎవరు వినడానికి ఇష్టపడరు ఎందుకని అంటే కర్తను ఖండిస్తారు ఎరుకను ఖండిస్తారు ఎరుకను లేనెరుకగా చేసే ప్రయత్నంతో మాట్లాడతారు ఒకటి రెండు మాటలు మాట్లాడి కాబట్టి ఆ మాటలన్నీ కూడా తీవ్రంగా అనిపిస్తాయి ఎరుకను బలపరిచేవారికి కర్త బలపడేవారికి నాహం అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి మానవ జన్మ సోహం దగ్గర ఆగిపోకూడదు కోహం దగ్గర అసలే ఆగిపోకూడదు కోహం అనే విచారణే లేనటువంటి వారికి అజ్ఞానమే బలపడి ఉంటుంది అవిద్యే అది కూడా ఎరుకలో భాగమే అది మలినప్పుడు ఎరుక ఇక సోహం దాకా వచ్చినటువంటి వారికి శుద్ధ ఎరుక ఇంకా నాహంగా ఎదగాలనుకున్న వాళ్ళకి పరారూప ఎరుక కాబట్టి ఎరుకే అనేక ఖండఖండాలుగా విస్తృతి చెందింది మలినప్పుడు ఉన్నప్పుడేమో మానవులుగా జీవులుగా పరిణమిస్తాం అదే శుద్ధ ఉన్నప్పుడు దైవంగా పరిణమిస్తాం అదే నాహంగా ఉన్నప్పుడు కర్త లేడు కదా ఎరుక లేదు కదా బయలుగా నిలిచింది అందుకని అచలం అనిపేరు కథల తా కథలట పరమశిరు కథ లేడుకి ఈ నిర్ణయాన్ని పొందాలి అలా పొందటానికి ఎరుకను ప్రౌ మెరయ్యగా ప్రౌ మెరయ్యా దాన్ని ప్రౌఢత్వాన్ని ఎరుక యొక్క బలాన్నంతా పోగొట్టాలి నిర్వీర్యం చేయాలి బట్టబయలే బ్రహ్మమయం ఎరుక అనే విత్తనంలో నుంచే సకల సృష్టి సర్వము వ్యక్తమవుతుంది కాబట్టి నిర్బీజం అంటే మొలకెత్తడానికి అంకురించడానికి అవకాశం లేని పద్ధతిగా నిర్వీర్యం చేయాలి బట్టబయలే బ్రహ్మమయము ఇంపుగా ఇప్పుడు అలా ఎప్పుడైతే ఎరుక నిర్వీర్యమైపోయిందో ఉన్నది ఉన్నట్లుగా బయలు నిర్ణయమైంది ఉన్న బయలు నిర్ణయమైన వారికి లేని ఎరుక లేకనే పోయింది నిర్విఘ్నమై ఇంకా విఘ్నాలు ఏమన్నాయి విఘ్న యంత్రంతో విఘ్నేశ్వరుడితో కూడా అప్పుడు పని లేదు గజముఖుని శంభుపుత్రుని త్రిజగద్వంద్యుని నిజాంతరంగ నిజముగా విఘనములన ఆత్మజ్ఞాన తపము నిగులుతున్ ఉపభోగమైనటి ఉత్తమ జ్ఞప్తిన్ కృపే షడు కేదారతనయుని విపులముగా పరతత్వభావము వేట్ నేరచయించు ఎడ అందపరిమిత దుర్జనులమని అందనచి తక్కని పూర్తి చేసడు నిపుణుని తలత ఆత్మజ్ఞాన తపముతు ఇందులో నిపుణుని తలతున్ ఆత్మజ్ఞాన తపముని గొలుతున్ అలాగే మొదటి పద్యంలో ఇంపుగా ఇప్పుడు నిర్విఘ్నమై పెంపొందు నిపుడు అంటే ఈ కదార్థాలు అన్ని కూడా మకుటం ఒక్కొక్క పద్యానికి రెండుసార్లు వస్తుంది అనమాట పునరావృద్ధి చెందుతుంది ఇది ఈ చెప్పే విధానంలో ఒక గొప్ప రహస్యం అనేది వెళ్ళే మీకే అర్థం అంటే పద్యాన్ని రెండు భాగాలు వేసారనమాట రెండు భాగాలు చేసి ఒకటేమో శుద్ధాహం దివ్యాహం లేక బ్రహ్మమయమైనటువంటి పద్ధతిగా ఒక భాగాన్ని లేదు ఒక సాధన భాగాని రెండవదేమో నిర్ణయ భాగాన్ని ఇట్లా స్వీకరించాలి స్వీకరించి మొదటి భాగంలోనేమో ఒక పద్ధతిగా వివరించి రెండవ భాగంలో దాన్ని నిరసించడం ఎట్లా కూడా చెప్తారన్నమాట అంటే అచల పద్ధతి భాగంలో ఎరుకని లేని పద్ధతిగా నిర్ణయించే పద్ధతి అంతా కూడా మొదటి భాగాల్లో ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బోధించబడినటువంటి బోధామృతం ఇది మొదటి భాగాన్ని స్వీకరిద్దాం గజముఖుని శంభుపుత్రుని త్రిజగద్వంద్యుని తలంతు దివిజస్త నిజాంతరంగమందున నిజముగా విఘ్నములననచు నిపుణు నిదలత ఆత్మ జ్ఞానతపములుతు ఇక్కడి వరకు ఒక భాగం ఇది అందరికీ తెలిసినటువంటి విభజన గజముఖుని శంభుపుత్రుని త్రిజగద్వంద్యుని తలంతు మూడు జగములలో కూడా అందరూ తలవంచి నమస్కరించేటటువంటి నమస్కరించతగినటువంటి దివిజ స్థౌత్యుడు దేవతల చేత కీర్తించబడేటటువంటి స్థుతించబడేటటువంటి అధినాయకుడైనటువంటి నిజాంతరంగమందున నిజముగా విఘ్నమునచు ఈ విఘ్నాలన్నీ కూడా అనచగలిగేటటువంటి శక్తి ఏదైనా సరే సంకల్పాన్ని కనుక చేస్తే ఆ సంకల్పం సిద్ధి పొందే దశ అనేక మలుపుల ద్వారా పరిణమిస్తున్నట్టు కనపడినప్పటికీ సిద్ధిని పొందింపజేయగలిగేటటువంటి దశ చేరటానికి మధ్యలో ఏర్పడుతున్న వాటన్నింటినీ అనచగలిగేటటువంటి శక్తిని ఇవ్వగలిగేటటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి ఎక్కడిస్తాడట నిజాంతరంగ మందున ఇది చాలా ముఖ్యం నీ అంతరంగానికి శక్తినిస్తాడట ఆయన అంతే అంతే కాని చేతితో ఏమి అక్కడ ఏమి జరుగుతున్న వాటిని తీసి అలా తీసేస్తాడని భావించడం సరైన విధానం కాదు జాగ్రత్త కాబట్టి మనం నిర్ణయంగా చూస్తే ఇలా కనబడుతుంది గణనాథుని యొక్క అనుగ్రహం చేత మానవులు పొందదగినటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేటప్పుడు మధ్యలో ఏర్పడేటటువంటి విఘ్నాలను తొలగించడానికి ఉపయోగం బాగా దాంతో ముడిపడున్నాయి గణానాన్త్వా గణపతి భవామహే కవిం కవీన ఉపశ్ర ఉపమశ్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణి స్వేదసాధనం దేవి సరస్వతి రాజే విర్వాజని పది నామ విద్రేవతు అని ప్రారంభంలో సరస్వతీ దేవిని గణపతిని జ్ఞానం కొరకు ప్రార్థిస్తారు వీళ్ళ యొక్క ప్రభావం ఏమిటంటే వీళ్ళు అంతరంగానికి శక్తినిస్తారు జ్ఞానశక్తి ప్రచోదనం చేస్తారు ఏ జ్ఞానం ఉంటే మనం ఏ విఘ్నానైనా దాటగలుగుతామో ఏ విఘ్నాలనైనా అణచగలుగుతామో అంటే విఘ్నాలు మొట్టమొదటి ఎక్కడ ఏర్పడుతున్నాయి అంటే అంతరంగంలో ఏర్పడుతున్నాయి అంతరంగంలో ఏర్పడ్డాకే బహిరంగంలో ఏర్పడుతుంది జాగ్రత్తగా గమనిస్తుంది కాబట్టి అటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి గణనాథుడికి నమస్కారం నిపుణుని తలత్తు అటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వినాయకుడిని విఘ్నరాజ విఘ్న విఘ్నాలకు అధిపతిని గురువుగా నిపుణుడు అంటే గురువుగా తలతోం దేని కొరకు ఎందుకు స్మరిస్తున్నాను ఆత్మజ్ఞానం కొరకు తపముని కోలుతు తపము ఊనిక తపం అనేటటువంటి ఆధారం ఇంద్రియాలను గెలవాలి సర్వేంద్రియాణం శిరప్రధానం మనసష్టాని ఇంద్రియాన్ని భగవద్గీత చెప్తుంది మనస్సు అనేటటువంటి ఇంద్రియమే కర్మేంద్రియాలయ్యింది మనస్సనే ఇంద్రియమే జ్ఞానేంద్రియాలయ్యింది మనస్సనే ఇంద్రియమే విషేంద్రియాలయ్యింది మనస్సనే ఇంద్రియమే ప్రాణేంద్రియాలు అయ్యింది మనస్సనే ఇంద్రియమే అన్నిటికీ ఆరవది ఇంకేమిటయా మనస్సు బుద్ధిని ఆశ్రయించి పనిచేస్తుంది బుద్ధి కూడా ఇంద్రియమే కాబట్టి ఆ ఇంద్రియం జయించాలి ఇంద్రియ జయం మనోజయం విఘ్ననాథుణ్ణి గణనాధుణ్ణి గణములు గుణములు ఎవరి స్వాధీనమై ఉన్నాయో అటువంటి గణపతిని తపముని అంటే ఇంద్రియ జయాన్ని సాధించేటటువంటి దిశగా తపస్సు అంటే ఏంటంటే ఇంద్రియ జయమే మనోజయమే తపస్సు పేరేంకేమి తపింపజేయుట తాపత్రయమును గెలుచుట అది దైవిక అది భౌతిక ఆధ్యాత్మిక ఈ తాపత్రయాన్ని గెలవాలి దానికి తపస్సు అని పేరు తపముని కొలుతున్ ఆత్మజ్ఞానంతో తపస్సుతో కొలుతున్ ఆశ్రయిస్తాను గురువుగా ఆశ్రయిస్తాను ఆత్మజ్ఞానం కొరకు ఆశ్రయిస్తాను ఇది ఒక భాగం ఇప్పుడు రెండవ భాగాన్ని చెప్తున్నా ఉపభోగమైనట్టి ఉత్తమ జ్ఞప్తిని కృపమింపజేసెడు కేదారతనయుని విపులముగా పరతత్వభావముకచు అందపరి పరిమిత దుర్భ్రమల అపరిమిత దుర్భ్రమల మది అందణచి తక్కువని పూర్తి చేసేడు నిపుణుని దలత ఆత్మజ్ఞాన తపము నిలుతున్ ఉపభోగమైనట్టి భోగము అంటే ఇంద్రియములు ఇంద్రియార్ధములు వీటిని భోగం అంట ఇంద్రియములు ఇంద్రియార్థమును ఆశ్రయించుట భోగం ఇంద్రియములు ఇంద్రియార్థములను ఆశ్రయించుటకు ఏ సంకల్పం చేయబడుతోందో ఏ ప్రేరణను పొందుతుందో ఆ ప్రేరణకు ఉపభోగం అని పేరు జ్ఞప్తి ఉత్తమ జ్ఞప్తి ఉత్తమ జ్ఞప్తి అంటే అర్థం చిత్తంలో వృత్తి అనేది కదలాలి అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం లేకుండా వృత్తి లేదు జ్ఞానం ఎప్పుడు మేలుకోవాలి ఆత్మజ్ఞానం ఎప్పుడు మేలుకోవాలి అంటే చిత్తవృత్తి కదలక ముందు మేలుకోవాలి అయితే అన్ని కదలికలు ఎరుకే మొదటే చెప్పేశాడు జ్ఞానం అనే ఎరుకైతే వృత్తి కదలిక ఇంకా దాని చేత మరో కదలిక వృత్తి కదలిక చేత విషయాలు విషయాలనే కథలిక చేత ఇంద్రియాలు ఇంద్రియాలనే కదలిక చేత వ్యవహారం వ్యవహారం అనే కదలిక చేత తదు ఆవృత్తి చేత ఏర్పడిన సుఖం దుఃఖం దానిచేత ఏర్పడబడిన వ్యవహారం దాని చేత ఏర్పబడిన ఫలం దాని చేత ఏర్పడిన సుఖం దుఃఖం పునః పునః వ్యావృత్తి ఇలా జరిగిపోతుంది కదలికల యొక్క పరంపర కాబట్టి జ్ఞాని ఎక్కడ మేల్కోవాలి ఉపభోగమునకు ముందు ఉత్తమ జ్ఞప్తి మేల్కోవాలి ఉత్తమ జ్ఞప్తి అంటే ఏమిటి నేను ఆత్మస్వరూపు నేను బ్రహ్మస్వరూపు అనేటటువంటి ఉత్తమ జ్ఞప్తి ఇది ఉపభోగానికి ముందు మేల్కోవాలి అంటే వాసనామయమైనటువంటి గుణాత్మకమైనటువంటి బలం మేల్కొనే ముందే సంకల్పశక్తి మేల్కొనే ముందే నీలో నేను ఆత్మస్వరూపుడు నేను బ్రహ్మస్వరూపుడు అనే జ్ఞప్తి మేల్కోవాలి కృపమింపజేసడు కేదారతనయుని కేదారతనయుడు అంటే కేదారేశ్వరుడు జ్యోతిర్లింగాలలో తలమానికమైనటువంటి శిరస్సును ఉన్నటువంటి క్షేత్రం కేదారేశ్వరం అది జ్యోతిష్మతి పీఠమైనటువంటి బదరికావనమునకు పైనది ఆదిశంకరులు చిత్రామ్నాయ పీఠాలను నిర్ణయం చేస్తే ఆ చిత్రామ్నాయ పీఠాలలో ఉత్తమ పీఠం జ్యోతిష్మతి పీఠం ఆ జ్యోతిష్మతి పీఠానికి ఎగువన ఉన్నటువంటి క్షేత్రం కేదారంటే దాని అర్థం దానికి పరబ్రహ్మ నిర్ణయ క్షేత్రం పరమును నిర్ణయించే వారందరూ కేదారేశ్వర దర్శనం పొందుతారు మోక్ష క్షేత్రం కాశీ కాంచి అవంతిక క్షేత్రములు ఎటువంటి అయితే క్షేత్రములు వాటన్నింటిలోకెళ్ళ మోక్షాన్ని ఇచ్చేటటువంటి క్షేత్రాలన్నింటిలోకెళ్ళ తలమానికమైనటువంటిది కేదార్ ఇటు కేదారేశ్వరంలో ఉన్నటువంటి ఈశ్వర వాచ్యమైనటువంటి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి యొక్క తానాయుడు ఆ శక్తి ఆ శక్తిని ప్రేరేపింపజేసేటటువంటి మోక్షకాంక్షను ప్రేరేపింపజేసేటటువంటి మోక్షాధికారాన్ని పొందింపజేసేటటువంటి కృపమింపజేసేడు గణపతి యొక్క కృపచేత దీనిని పొందవచ్చు విపులముగా పరతత్వభ निर्विकल्पम गनेशं भजेमा अजमारेरा ब्रह्म गणेश गणेशुटे केवल कुड़ी संपादा पनीकम भोग पाकिस्तान ఏర్పడుతున్న విఘ్నములను తొలగించేటటువంటి వాడని కాదు పరతత్వ అనడానికి ఏర్పడుతున్న విఘ్నాలను తొలగించేటటువంటి వాడు పరబ్రహ్మ రూపాన్ని తెలుసుకోవడానికి దారి చూపేటటువంటి ప్రథమ గురువు విపులముగా పరతత్వభావము అటువంటి విఘ్నేశ్వరుడు గురువుగా పరతత్వభావాన్ని విపులముగా వేక్కనే ఏద చేయించునడా అసలు తత్వాన్ని చెప్పాలి అంటేనే చాలా కష్టం ఎందుకని అంటే చాలా లోతైన అవగాహనతో కూడుకుని ఉంటుంది తత్వం తత్వజ్ఞానం అని అంటారు అందుకని జ్ఞానములలో జ్ఞానం ఏమిటంటే తత్వజ్ఞానం తత్ అనగా ఏమి త్వమ్ అనగా నిర్వచనం చెప్పి ఆ నిర్ణయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి ఎరుకను విడిపించే ప్రయత్నం చేయాలి పరతత్వం అంటే అర్థమని తత్వము వరకు మాత్రమే తెలిస్తే ఎరుక గడ్డి పడుతుంది పరతత్వం తెలిస్తే ఎరుక విడిపోతుంది లేని ఎరుకవుతుంది అటువంటి పరతత్వభావమును వేడ్కని రచించునడా వేడుకగా చెప్తున్నట్ట అంటే కరతలామలకమైపోయి సహజమైపోయింది సహజమైపోయిన స్థితిలో ఏది చెప్పినా వేడుకగా చెప్తాడట అది ఏం పెద్ద ఇంట్లో బలం ఉండదు అనమాట పేలవంగా చెప్తారు వేడుకగా చెప్తారు అంతే వాళ్ళకి ఏదో ఏదో సిద్ధాంతకర్తాలని వారిని ఆశ్రయించే వేల మంది లక్షల మంది ఏర్పడి ఉండాలని పీఠాలని సాంప్రదాయాలని బంధనాలు లేనటువంటి వారు దివ్యాహం లేనటువంటి వారు పరతత్వభావము సూచనగా అలతి అలతి మాటలతో ఆలోచింపజేసేటట్లుగా అంద పరిమిత దుర్భ్రమల మది ఎందణచి అలతి అలతి పదాలై ఉన్నప్పటికీ ఎందుకని తాకదలగట పరమశివుడు కదిలేడిది మాది చిన్న చిన్న మాటలలో దుర్భ్రమల చూడండి భ్రమలు అందులో దుర్భ్రమలు దుకార శబ్దం चला गर्हनीयम वाटील वाक्य कौरवल सतन अब दु दुशब्दर दुर्योधन दुशासन तो मोदी दुस्सल दाका दुकार शब्दमे आोटी की व्यास दुकार व्यास भगवा अटे गर्भणीयम वन का जाग्रत का गमन एद भ्रम की कम वार दुकार शब्द उ ఈ భ్రమకు గురైన వాడు దుష్యంతుడు ఇట్లా భ్రమాజన్యమైనటువంటి అవిద్య భ్రమాజన్యమైనటువంటి అజ్ఞానం అలాంటి బలం ఎక్కువగా కలిగినటువంటి వారందరూ కూడా దు దుర్యోధన దుశ్శాసన సహోదరులు అన్నమాట అయితే ఈ భ్రాంతులు బలంగా ఉంటాయో వాళ్ళందరిలో ఈ అపరిమితంగా ఆ బలంగా ఉంటున్నట్టు అక్కడ కూడా అపరిమితమే అంటే తమో గుణ ధర్మంలో కూడా అపరిమితమైనటువంటి ఆకర్షణ ఉంటుంది అందువల్ల ఆ దుర్భ్రమలు బలపడిపోతాయి అన్నమాట మదియందణచి అంటే జడ రూపమైనటువంటి చైతన్య రూపమైనటువంటి ఎరుక అంటే అర్థం ఏంటి మలినప్పుడు ఎరుక శుద్ధ ఎరుక ఇంకా పరారూప ఎరుక ఇంకా బాగా కిందకి దిగి మరి మరీ అన్యాయంగా జడ పదార్థాలు స్థావరం గాఢ తమస్సు ఇవన్నీ దుర్భ్రమలే ఎరుకకు సంబంధించినవన్నీ దుర్భ్రమలే అంటే విడువ మరి ఎంత తక్కువని పూర్తి చేసేడు వీటన్నింటినీ అనవటానికి ఉపయుక్తమైనటువంటి గురుకృప తక్కువని పూర్తి చేసేడు నిపుణుని తల తున్ ఏ దక్షిణామూర్తి యొక్క స్మరణ చేత ఏ మౌనవ్యాఖ్య చేత పరతత్వాన్ని బోధించినటువంటి దక్షిణామూర్తి నిపుణుడు అటువంటి దక్షిణామూర్తిని తలతున్ స్మరిస్తాను ఆత్మజ్ఞాన తపముని కొలతు కదిలే ఎరుకను కదలకుండా చేసేటట్లు కదిలే సర్వాన్ని కదలకుండా చేసేటట్లు లేని ఎరుకగా విడిచేటట్లు ఇది ఆత్మజ్ఞానం ఇటువంటి ఆత్మజ్ఞానం కేవలాత్మ జ్ఞాన సంయోగం అంటాం కదా దీనికి కూడా ఉపయోరు దీనికి ఏంటంటే కేవలాత్మజ్ఞాన సంయోగం దానికి నిర్గుణ ఆత్మజ్ఞాన సంయోగం అని పేరు ఇటు కేవలాత్మ నిర్ణయ పద్ధతిని అంటే ఎరుక లేనిదనే నిర్ణయ పద్ధతిని పొందింపజేసేటటువంటి ఆత్మజ్ఞానం తపము ని కొలుతున్ అటువంటి దక్షిణామూర్తిని పొలుస్తాను నిజ భక్తి నాశ్రయించిన గజకర్ణుడు కోర్కె తీర్చి ఘనతన సంగున్ భజయించి అభయమందిన నిజము నిర్గుణజేయునిముషములో ఉపలబ్ధుడై సమకూర్చు తానే సమదర్శియ్యి సర్వ మిలీర్రాయి అమనుడై నిర్దోషమరగా కంకణము తాకట్టి యుక్తులు సమకొనంగను వరములిచ్చును సంగడీడై హృదయమందున నిముషములో ఉపలబ్ధుడ సమకూర్చుతానీ మాత్ర లిప్త నిమిషం అంటే నిమిషంలో అరవయో వంతు సెకను సెకనులో అరవయో వంతు లిప్త లిప్తలో అరవయో వంతు మాత్ర కాలగణనని ఎంత సూక్ష్మంగా లెక్కగట్టారు అంటే ఏమిటండి అన్నం పంచ తన్మాత్ర అన్నాం ఇది సాంఖ్య విచారణ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు తన్మాత్ర అంటే ఎంత సమయంలోపల అది మార్పు చెందుతుంది అంటే నిమిషంలో అరవయో వంతు సెకండ్ సెకండ్లో అరవయో వంతు లెప్తా లెప్తలో అరవయో వంతు మాత్ర అంత సమయంలోనే మార్పు చెందించేస్తుంది ఇప్పుడు మానవుడు ఈ నిర్గుణాత్మ జ్ఞాన సంయోగాన్ని పొందాలి అంటే తన్మాత్ర రహిత స్థితిని గుర్తుపట్టగల ఆ స్థితిలో ఉండగలగాలి అంటే ఎంత సూక్ష్మమైన బలాన్ని కలిగి ఉండాలట బుద్ధిబలాన్ని అంటే నిమిషంలో అరవయో వంతు సెకను సెకన్లో అరవయో వంతు లిప్త లిప్తలో అరవయో వంతు 60 అరవై ఇంటూ అరవై ఇంటు అరవై అరవై అరవైలు మూడు వందల అరవై ఆరు ముప్పై నూట ఎనభై ఆరు ఆరు ముప్పై ఆరు రెండు వందల పక్కన మూడు అంటే రెండు లక్షల పదహారు నిమిషంలో అంత సమయాల్లో నీలో వచ్చే మార్పుని కదలికని గుర్తుపట్టి ఆ కదలికను లేనిదానిగా చేయాలి రహితపరచాలి ఇంత సూక్ష్మంగా పనిచేయాలి అనేటటువంటి సూచన ఇందులో ఉంది ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క సూచన ఉంటుందండి చాలా విశేషమైనటువంటి పద్యాలు ఇంత లోతైనటువంటి సూచనలు మన వేదాంతాల్లో ఇంత చిన్న చిన్న మాటలలో కనుక్కోవడం చాలా కష్టం పెద్దల యొక్క కృప వల్ల మాత్రమే మనం వీటిని పొందగలుగుతున్నాం నిజభక్తిని ఆశ్రయించిన మొదటి పదమే చాలా విశేషమైనటువంటి పదం చెప్పాను ఇందాకే మొదటిసారి వచ్చినటువంటి ఈ పద్యంలో మనకి ఆవృత్తి చెందేటటువంటి మొకటం నిమిషములో ఉపలబ్ధుడై సమకూర్చుతానే ఇది ఆవృత్తి చెందిన మొకటం కాబట్టి నిజభక్తిని ఆశ్రయించిన నిజభక్తి అంటే నారద భక్తి సూత్రాలు చదవాలి నారదభక్తి సూత్రాలు అనేక రకాలైనటువంటి భక్తులను చెప్తాడు అంటే అన్నిట్లో కల్లా ఉత్తమమైనటువంటి భక్తి నిజభక్తి పరాభక్తి దీని తర్వాతది పరాభక్తి ఉత్తమమైన రెండింటి తేల్చాం ఏమిటది నవమిద భక్తి మార్గాలలో ఆత్మ నివేదన చేసేటటువంటి దానికి నిజభక్తి అని పేరు దానవతలు ఏముందయ్యా పరతత్వం ఉంది ఆత్మ నివేదనలో తత్వం ఉంది దానవతల పరతత్వం ఉంది కాబట్టి నిజభక్తి కలిగిన వారికి మాత్రమే పరాభక్తి సాధ్యం నిజ గురువుని ఆశ్రయించినటువంటి వారు మాత్రమే పరమ గురువుని కృపని పొందగలుగుతారు నిజ గురు కృప లేనిదే పరమ గురు పరమ గురువుల యొక్క కృపను పొందలేదు కాబట్టి జాగ్రత్తగా నిజభక్తిని పొందాలి అట్లా ఎవరైతే నిజభక్తిని పొందుతారో ఆ నిజభక్తి కలిగినటువంటి వారు మాత్రమే గజ కర్ణుడు కోర్కె తీర్చిఘన గజకర్ణుడు అంటే గజకర్ణుడు అంటే అర్థం ఏంటి ఏనుగు వంటి చెవులు కలిగినాడు ఏనుగు వంటి చెవులు అంటే ఏంటంటే ఒక్కొక్క జీవికి తనను తాను కాపాడుకోవడానికి ఈశ్వరుడు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు ఉదాహరణ చెప్తాను ఎద్దు ఒక ఎద్దు అడవిలో నివసించేటప్పుడు మరి క్రూర జంతువుల యొక్క ప్రమాదం ఉంటుందండి దానికి ఉన్న శక్తి ఏమిటంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింహాన్ని లేక పులిని వాసన ద్వారా గుర్తుపట్టేస్తుంది మూడు కిలోమీటర్ల లవతలే గుర్తుపట్టేస్తుంది గుర్తుపట్టి ఆగిపోతుంది ఆగిపోయి వెనక వెళ్ళిపోతుంది వ్యతిరేక మార్గంలో అపసవ్య మార్గంలో వెనక ప్రయాణం చేస్తుంది ఆ పుల్లు సింహాల్లో ఉన్నవైపోయి ప్రయాణం చేయి దానికి ఉన్న జ్ఞానం అలాగే సింహం యొక్క శబ్దాన్ని పులుల యొక్క శబ్దాన్ని వీటిని కొన్ని కిలోమీటర్ల అవతల నుంచి విని గుర్తుపట్టగలిగినటువంటి గజకర్ణ శక్తి అంటారు గజకర్ణ శక్తి ఇలాగే గజకర్ణ గోకర్ణ ఇట్లాంటి సిద్ధులు కూడా ఉన్నాయి అంటే దూరశ్రవణం అంటారు అన్నమాట దీన్ని దీనికి దూరశ్రవణం అనిపారు ఈ గజకర్ణ విద్యకు దూరశ్రవణం అనిపారు ఎక్కడో ఉన్నవాడు మాట్లాడితే ఎక్కడో ఉన్నవాడు వింటాడు ఇప్పుడు మనం కూడా లో అలా వినేస్తున్నాం ఎక్కడో టె స్టూడియోలో మాట్లాడుతాడు వాడు ఇక్కడ మన ఇంట్లో కూర్చొని టెలివిజన్లో వినేస్తాం దీనికి కూడా గజకర్ణ విద్య పేరు కానీ యంత్రాల ద్వారా జరుగుతుంది మానవుడు తన మనస్సుని గనక అంత మేరకు సూక్ష్మీకరించగలిగినట్లయితే సంకల్పశక్తిని కనుక సూక్ష్మీకరించగలిగినట్లయితే అప్పుడు ఈ గజకరణ స్థితి వస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి గురువు గారు సంకల్పరూపంలో గనక తలిస్తే ఎంతో దూరంలో ఉన్నటువంటి శిష్యుడు దాన్ని తెలుసుకోగలగటం ఇటువంటి సిద్ధిని ప్రాప్తింపచేస్తాడు ఎవరు గణనాథుడు ఆత్మజ్ఞానంలో ఇది గొప్ప రహస్యం ఎక్కడో నర్మదా నదీ తీరంలో ఉన్న గోవింద భగవద్పాదులు సంకల్పించారు కాలడలో ఉన్నటువంటి ఆదిశంకరుడు శంకర భగవత్పాదుల్ని పిలిచాడు బయలేరాడినా మరి అప్పుడు ఆ ఏనాడు ఆనాడు ఏ సాధనాలు లేవు ఏ యంత్రాలు లేవు సరాసరి గురువు దగ్గరికి చేరిపోయాడు మరి ఎలా చేరాడు చేరాడు అలా చేరేటటువంటి గురువుని ఆశ్రయించేటటువంటి ఘనత నగం సరి అయినటువంటి నిజభక్తి నిజ గురువుని ఆశ్రయించేటటువంటి అవకాశాన్ని గణనాలు ఇస్తాడు భజించి అభయం అందిన గురువు గారిని చేరగానే గురువుగారు చేసే మొదటి పని అడినా ఆయన భయము గురు ప్రతి గురువు గుర్తుపెట్టుకోవాలండి తనని ఆశ్రయించినటువంటి శిష్యుల యొక్క భయం పోగొట్టాలి అభయం గురువుని పొందగానే పొందేటటువంటి బలం ఏమిటంటే అభయం అభయం అయితే ఏమిటి నిజము నిర్గుణ జేయు ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లంగా చేసేస్తాట గురువు చెప్పే పని ఏంటి అంటే భయాలను పెంపదింపజేయకూడదు భయాన్ని భ్రాంతుల్ని పెంచేటట్లుగా మాట్లాడకూడదు వ్యవహరించకూడదు గురువు ఎప్పుడు ఎలా ఉండాలయా అంటే నిజము నిర్గుణ చేయు ఆ గుణాలతో కూడుకున్నటువంటి దాన్ని అంతా కూడా విడ విడమర్చి చెప్పి అధికమింపజేయాలి నిజమంటే అర్థమది నిజమంటే సత్యం సత్యం బోధపడేట్టు చేయాలి అసత్తును పోగొట్టుకోవాలి అధిగమి చేయాలి సదసద్విలక్షణమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళటానికి నిమిషములో ఉపలబ్ధుడై సమకూర్చు తానే ఒక్క నిమిషమే పడుతుందట ఆ నిమిషకాలంలోనే అభయం ఇవ్వడం జరిగింది గురిశిష్య అన్యోన్య దర్శనం జరిగింది अभय जो अतन गुणंत ऐरपड़न भ्रमल भ्रांतनी पोगोटे इकड़को भाग इपड़ रागर्शी सर्वसंदेहराई అమనుడై నిర్దోషమ కంకణము తాకట్టి యుక్తులు సమక నంగను సంగీడై హృదయమందున నిమిషములో ఉపలబ్ధుడై సమకూర్చుతానే ఇలా గురువు యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి వాళ్లకు ఈ గురు శిష్య అన్యోన్య దర్శనం అనేటటువంటి సంఘత్వం సంగం ఇది ఎటువంటిదయ్యా అంటే నది సముద్రంలో కలిసిపోయేటటువంటి త్రివేణి సంగమం లాంటిది అటువంటి సంగమం తన యొక్క మూల స్థానంలో నది కలిసిపోయింది నామరూపాలు కోల్పోయింది అలా ఎవరైతే గురువును ఆశ్రయించారు అలాంటి హృదయంతో పొందారు తన నామరూపాలను పోగొట్టుకొని గురువుతో కలిసిపోయాడు ఈ లక్ష్యంతో ఎవరైతే గురువు యొక్క గురు శిష్య ఐక్యతా సిద్ధి అనే లక్ష్యంతో గురువును ఆశ్రయించారు వాళ్ళకు కూడా గణనాథులు ఉపయోగపడ్డాడు ఎట్లా ఉపయోగపడ్డాడు సమదర్శి సమదర్శనం శిష్యుడు గురువును ఆశ్రయించగానే శిష్యుడికి లభించేటటువంటి గొప్ప అవకాశం సమదర్శిత్వం రెండవది సర్వ సందేహము లభాబి ఏ రకమైన సందేహమైనా కలగనివ్వండి అవన్నీ తీరిపోతాయి ఆయన ఏం చెప్పకర్లా ఆయన ఆశ్రయించడం వలన తీరిపోయినాయి సంతుష్టిని పొందాడు సమరసత్వాన్ని పొందాడు సమదర్శిత్వాన్ని పొందాడు శాంత ఆత్ముడు ప్రశాంత చిత్తుడయ్యాడు తమిధీర తమస్సు లేదు ఇక్కడ వ్రాయింప తరిగొనుచుండును అతడు సత్వగుణ లక్షణాలతో శుద్ధోహంగా మారిపోయాడు తరిగొనుచుండును లక్ష్యం వైపు చూస్తున్నాడు తరి అంటే లక్ష్యం హద్దు ఏ లక్ష్యం దిశగా అయితే తాను పరిణమించాలో లక్ష్యం మాత్రమే స్ఫురిస్తూ ఉంటుంది గురువును ఆశ్రయించినటువంటి శిష్యుడికి మధ్యలో ఏవి కనపడవు అమనుడయి నిర్దోషమరగా ఏ రకమైన మాలిన్యం లేవిగా ఏ రకమైనటువంటి అగడతలు లేవిగా ఏ రకమైన విఘ్నాలు లేవిగా నిర్దోషి అయ్యేంతవరకు నిర్దోషమరగా గుణత్రయ దోషాలు ఏమీ లేవు ఆ త్రిగుణ దోషం మార్చిపోయింది కంకణముతా కట్టి దీక్ష ఎటువంటి దీక్ష గురువు దగ్గర దీక్ష ఇస్తారు త్రివిధ దీక్షలు ఇస్తారు ఆ త్రివిధ దీక్షలతో పాటు యుక్తులు కూడా చెప్తారు యుక్తి అంటే నైపుణ్యంతో దాటుట యుక్తి దేనికి పనుకొస్తున్నాయి అంటే నైపుణ్యంతో అధిగమించడానికి పనుకొస్తుంది ఆ యుక్తి స్ఫురించాలి ఆ సమయానికి మహాభారత యుద్ధం చివరి పర్వాలు చదివితే ఎన్నో యుక్తులతో ఆ యుద్ధం ముగిసినట్టు కనబడుతుంది అనేక సందర్భాలు వస్తాయి పరమాత్మ మాట్లాడినప్పుడల్లా యుక్తియుక్తంగా మాట్లాడతాడు భగవద్గీతలో ఎన్నో యుక్తులు బోధించబడ్డాయి ఏ ఏ సమయాలలో ఏ యుక్తి వాడాలి ఒక్కొక్క యోగం ఒక్కొక్క యుక్తిని ప్రభావశీలంగా బోధిస్తుంది చెట్ట చివరిదైన మోక్ష సన్యాస యోగం మోక్షం అనేటటువంటి దాన్ని నేర్పేటటువంటి యుక్తి అలా జాగ్రత్తగా గమనిస్తే అటువంటి యుక్తుల యొక్క సమాహారం త్రివిధ దీక్షలతోటి బోధిస్తాడు సమకునంగను వరములిచ్చును మూడవ స్థలలోను నేను నిన్ను కాపాడుతాను అనే వరమిస్తాడు మూడవ స్థలలోను నేను నీకు ఆధారంగా ఉంటాను అనే వరం ఇస్తాడు సృష్టి స్థితి లయాలలో నేను నీకు ఆధారంగా ఉంటాను అని వరవిస్తాడు జనన మరణాల మరణాలనే జడుపును తీరుస్తాడు ఆ భయాన్ని పోగొడతాడు సంగడీడీ హృదయ మందున తన హృదయంలో నిన్ను కలిపేసుకుంటాడు ఎలా కలిపేసుకుంటాడు నీ హృదయంలో ఆయన చేరిపోతాడు చైతన్యం ద్వారా నీ హృదయంలో ఆయన చేరిపోతాడు చేరిపోయి ఆయన హృదయంలో నిన్ను కలిపేసుకుంటాడు నది వెళ్ళి సముద్రంలో కలిసింది తప్పు సముద్రమే నదిని కలిపేసుకుంది నది శక్తి ఎంత సముద్రం శక్తి అంత కాబట్టి భౌతిక నేత్రంతో చూస్తే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందండి అని చెప్తున్నాడు సత్యం ఏమిటంటే సముద్రమే నదికి కారణం కార్యమైనటువంటి నది కారణమైన సముద్రంతో ఆకర్షించబడింది సృష్టించబడింది పరిణమించబడింది పునః ఆకర్షించి లయ చెందింపజేసింది కాబట్టి నేను గురువును కనుక్కున్నాను తప్పు గురువే నిన్ను ఆకర్షించాడు ఇది సత్యం మహానుభావుల యొక్క జీవన చరిత్రలను చదవమంటది ఎందుకంటే ఎందుకే సమయం ఆసన్నమైనప్పుడు గురువుని ఆకర్షిస్తాడు ఇది సత్యం గురువుని పిలుస్తాడు గురువు తనకు తా వ్యక్తం అవుతాడు అప్పటి వరకు నీకు అవ్యక్తం అప్పుడు వ్యక్తం దానికి దేశకాలంలో లేవు నీలో పరిణతి రావాలి నిజభక్తి అనే పరిణతి రావాలి నిజభక్తితో ఆశ్రయించగలిగేటటువంటి సామర్థ్యం రావాలి నీ దగ్గర నీ హృదయంలోనూ మేల్కోవాలి నీ హృదయాన్ని అర్పించగలిగేటటువంటి శరణాగతితో మేల్కోవాలి ఆయనకి నీ భౌతిక సంపదలతో కానీ నీ భౌతిక విశేషాలతో కానీ ఆయనకేం పని లేదు నీ పరిణామంతో కూడా పని నది ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందనే దాంతో సముద్రానికి ఏమన్నా పని తనలో కలిపేసుకోవడానికి అది ఏ మాలిన్యంతో వచ్చింది ఎక్కువ మాలినించో వచ్చిందా తక్కువ మాలినించో వచ్చిందా ఏమీ చూడదు ఎలా వచ్చినా సరే నిన్ను శుద్ధుడుగా మార్చడమే సముద్రం యొక్క పైన తనదైన స్థితిలో నేను నిలపడమే దానిపై నామరూపాత్మకమైనటువంటి నిన్ను నామరూపరహిత స్థితిలోకి చేస్తుంది సచిదానందుడు అయినటువంటి నిన్ను సత్యజ్ఞాన అనంతుడుగా తీర్చిదిద్దు సత్యజ్ఞాన అనంతాన్ని లేనిదానిగా చేసేస్తుంది కాబట్టి మూడు స్థాయి భేదాలున్నాయి శిష్యుడికి ఒకటి నామరూపాత్మకం రెండు సచిదానందాత్మకం మూడు సత్య జ్ఞాన అనంతాత్మక మొదటిది దేహాత్మ రెండవది అంతరాత్మ మూడవది పరమాత్మ ఈ మూడు ఎరుకలే ఒకటి మళ్ళినప్పుడు ఎరుక ఒకటి శుద్ధ ఎరుక మరొకటి పరారూప ఎరుక ఏదైతే మూడు కలిపితే అఖండ ఎరుక వీటన్నింటినీ కూడా బయలు నందు లేనివి అని నిరూపింపజేస్తా సంగడీడై హృదయ మందున నువ్వు లేని వాడివైపోతావు ఎప్పుడైతే నువ్వు లేని వాడివైపోయావో నిమిషములో ఉపలబ్ధుడై సమకూర్చుతానే ఒక నిమిషంలో ఉపలబ్ధి నువ్వు పొందవలసిన లక్ష్యాన్ని పొందింపజేస్తావు తమ కూర్చు తానే ఏం లభించిందయ్యా అంటే ఆయన తనను తాను ఇచ్చుకున్నాడు తనను తాను నీకు ఇచ్చుకోవడం ద్వారా నిన్ను తనలో కలిపేసుకున్నాడు తనను తాను సమర్పించుకోవడం బలిగా సమర్పించుకోవడం తప్ప ఎవరైనా చేయగలిగిన ఉత్తమమైనటువంటి సేవ ఏమున్నది కాబట్టి అయ్యదయ్యయితే అంత రక్షణమే అయ్యదయ్య అయితే అంత ఆరక్షణం హరి ఓ శ్రీగరుభ్యో నమ్మ హరిణమదూదం ఓర్ణ పూర్ణముద్యూర్ణస్ద purnameva vashishyate hriri om taisa